మేశ్వరాజన్ బ్రహ్మణా బ్రహ్మణా శ్రౌవన్మతి శ్రీమహాకలాపతయే నమ సవసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా నారాయణం నమస్కృత నరోస్వరూపం మేము ఎక్కడున్నాము ఎనభై మూడు పుట్టే ఫిఫ్టీ త్రీ భాష్యంలో ఉన్నామండి శ్లోకమే ఒక అవతారికి చెప్తాను శ్లోకం ఉన్నాము వితిపన్నాతి నిశ్చలా సమాచలా బుద్ధి సదాయోగమవాప్సి అవతరికందమో మోహకలిలాయద్వరేణ బ్త్మవి ప్రజ కదా కర్మయోగజం ఫలం పరమాయోగం ప్రాప్సి ప్రాప్మి తృణు ఓకే ఇది చే తత్సరుడు ఓకే ఓకే సో అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే యదా పద ఎప్పుడైతే నీవి మోహమునే బురద నుండి బయటపడతావో యామోహమోనే కలిలము నుండి బయటపడతావో బుద్ధి వ్యతికరిష్యతి అప్పుడు నీవు నిర్వేదమును పొందుతావు వివేకము వైరాగ్యము వివేకము వివేకా వివేకం దేనికి ఆపోజిట్ అండి మోహానికి ఆపోజిట్ వివేకం తేడా తెలిస్తే వివేకం తేడా తెలియకపోతే మోహం మోహము అనే బురద నుంచి బయటపడ్డాడంటే అర్థం ఏంటండి వివేకము నిండా ఉన్నది వివేకం ఉన్నవాడికి ఏమిటవుతుంది వైరాగ్యం కలుగుతుంది దానికి అసలు సో సో ఇప్పుడు ఇక్కడ అవతారిక ఏమిటంటే మోహకళీల అత్యయ ద్వారేణ मोहमुनेुरदावेट द्वारा मोहम्मने बुरद बैठ पड़ारा अं अर्थम लब्ध आत्म विवेक प्रज्ञ मोहमुने बुरदे बैठ पड़तना अंत वाड़ के आत्म विवेक अने प्रज्ञ आत्म विवेक उना आत्मात्म विवेकना विवेका रुड़ विवेक गलवाड़े अर्थम त्राड़ विवेक गलवाड़े अर्थ రాడు పాముల తేడా తెలిసిన వాడు అని సో అలాగనమాట పాము అనే మాట మీరు అనకపోయినా సో ఆత్మ వివేకము అనే ప్రజ్ఞ గలవాడు అంటే ఆత్మానాత్మ వివేకం ప్రజ్ఞ వీడికి మోహం పోతూ అంటే ఆత్మానాత్మ వివేకము అనే ప్రజ్ఞ కలుగుతుంది ఇట్ ఈజ్ వర్ సింపుల్ యాసిడెంట్ మీకు ఆహారం విషయంలో సరైన అవగాహన లేదనుకోండి ఇది మంచి ఆహారము ఇది చెడ్డాహారము ఎప్పుడు తినాలి ఈ సమాచారం ఏం తెలియదు అనుకోండి రైల్లో కూర్చుంటారు వాడు ఏది అమ్మడానికి తీసుకొస్తే అది కొనుకోండి తింటు ఉండడం అలా ఉంటుంది వాళ్ళు సమోసా సమోసా అని కానీ సమోసా తిన్నాం వాడేమో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ సమోసాకే ఐస్ క్రీమ్ కి ఏమన్నా సంబంధం ఉందా టోటల్లీ ఆపోజిట్ థింగ్స్ వన్ ఈజ్ వన్ కైండ్ అలర్ ఈజ్ అలదర్ కైండ్ గరం గరం సమోసా కోల్డ్ కోల్డ్ ఐస్ క్రీమ్ అంటాడు ది ఆర్ టూ ఇది వస్తే ఇది తినేయటం అది వస్తే తినేయటం ఇది మోహము అంటే అలా ఉంటుంది మోహ కలీలము దాటాడు అనుకోండి వాడు కూర్చుని ఉంటాడు ఆకలి వేస్తూ ఉంటుంది ఏదైనా తినాలి ఏం తింటాడు వాటికి సమోసాకి నో ఐస్ క్రీమ్ నో దెన్ వెయిట్ ఎందుకంటే వివేకం ఎప్పుడైతే వచ్చిందో వైరాగ్యం సహజంగా వస్తుంది సో లబ్ధ ఆత్మ వివేక ప్రజ్ఞ అప్పుడు వాడు కాబట్టి ఈ వివేక వైరాగ్యాలు వీడిని ఏమో భరిస్తాయి ఏదైనా చక్కగా తింటే ఆనందం కానీ వివేక వైరాగ్యాల ఎవడు ఏమో మొనో పొరపడ్డారు చక్కగా తింటే ఆనందం కాదండి అదే మరి మోహం అంటే చక్కగా తింటే ఆనందం అన్నాడంటే దాని పేరే మోహం చక్కగా తింటే ఆనందమే ఉంది దుఃఖమే ఉంటుంది సో ఎందుకంటే అనారోగ్యం చేస్తే దుఃఖం కాదు ఉడితే నాలుకకి సాటిస్ఫాక్షన్ మినహాయిస్తే ఇంకా దానితో ఏమీ సుఖం లేదు నిజానికి ఓ నాలుకకి ఏది గ్రాటిఫైయింగ్ గా అంటే చాలా ఉల్లాసం కలిగించేదిగా ఉంటుందో అది ఆరోగ్యానికి మంచిది కాదు ఇది ఒక జనరల్ రూల్ అది ఇట్ ఈస్ లైక్ దాట్ మీకు ఆరోగ్యానికి ఏది మంచిదో అది నాలుకనే సాటిస్ఫై చెయ్యదు యూ చూజ్ మీకు రెండు కావాలంటే కుదరదు అల్ల కావాలి బో కావాలంటే కుదరదు యూ చూస్ మీకు గ్రాటిఫి సెల్ఫ్ కావాలా హ్యాపీనెస్ కావాలా యూ చూస్ అంటే యువకు చూస్ వీ గెట్ హ్యాపీనెస్ త్రూ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ దాని పేరే మోహము దట్ ఈస్ డెల్యూషన్ సో ఆ డెల్యూషన్ నుంచి వీటి బయటపడిపోయి లబ్ధాత్మ వివేక ప్రజ్ఞ అలా అయినప్పుడు ఏమవుతుంది కర్మయోగం ఫలం కర్మయోగానుష్ఠానం చేయగలుగుతాడు వివేకము వైరాగ్యమో ఉన్నవాడికి కర్మఫలతృష్ణ ఉండదండి అదే వైరాగ్యం అంటే కర్మఫలతృష్ణ ఎందు వాడికి ఉండదు సో కర్మయోగాన్ని అనుష్ఠిస్తాడు కర్మయోగా ఎంతకాలం అనుష్టిస్తాడు ఎంతో కాలం అండి మీరు అనిష్టామ కర్మయోగాన్ని కొంత కొద్ది కొద్ది రోజుల నుండి నేలాల నుండి ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు పండు మొగ్గుతుందా అంటే ఎంతకాలంలో ముగ్గుతుందంటే ఏం చెప్తున్నాం అది ఈవేళ ఈవేళ పండుచ్చే సపోసా పండు ఈవేళ ఇచ్చి స్వామిజీ ముగ్గాక తినండి అంటే ఏమో ఎప్పుడు ముగ్గుతుందో అది రేపటిగా ఉండదు రెండు సో ఆ ఆ సంస్కార బలాన్ని బట్టి వారికి నెల కావచ్చు సంవత్సరం కావచ్చు బట్ నాకు ఫెయిల్ చేస్తుంది ఎదునో ఫెయిల్ చేస్తుంది మీరు చూశారు స్నేహాభిక్రమ నాశి సో ఆ కర్మయోగాష్ఠానము దాని ఫలమేమిటండి కర్మయోగజం ఫలం పరమార్థయోగం కర్మయోగము ఉపాయము సాంఖ్యయోగము ఉపేయము పొందదగినది అల్టిమేట్ రిజల్ట్ ఏమిటి ఆత్మసాక్షాత్కారం అదే పరమార్థయోగం ఈ జగత్తులో పరమార్థం ఒకటే ఉంది పరమార్థం మాట తెలుగులో సో పరమార్థం ఏముందు పరమార్థం అంటారు అంటే సత్యము ఏ సత్యం ఏదో అది పరమార్థం ఈ జగత్తులో పరమార్థం ఒక్కటే ఉంది అంటే ఏమిటండి ఆ పరమార్థం అన్నారు అంటే యోగులను అడిగితే సమాధి అన్నారు భక్తులను అడిగితే దేవుడు అన్నారు వేదాంతులను అడిగితే ఆత్మ అన్నారు మరి ఇంటికి ఏది అంటే మూడు వేరు పదాలండి మూడో ఒకటే ఏది ఆత్మ అదే దేవుడు అదే సమాధి ఓ కే ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి అదే ఆత్మ ఒక్కటే పరమార్థం అంటే ఏది పరమార్థం కాదు సో ఆ పరమార్థము దాని సాక్షాత్కారము అంటే ఆత్మనిష్ఠుడే ఉండుట ఆ యోగము అంటే ఈ జీవుడు ఈశ్వరుడితో యోగాన్ని పొందుతా అనే ఫలం లభిస్తుంది ఆ మహాఫలం దాన్ని నువ్వు పొందుతావు అని చెప్పాడు యథా కథ ఆ యథా తను ఎప్పుడైతే ఇల్లావో అప్పుడు అల్లాగా అది కదా అది ఎప్పుడు సో మంచిదే మోహం పోతే వివేకం వస్తే మీకు కర్మయోగాన్ని బట్టి మీకేమో ఆత్మనిష్ఠ వచ్చేస్తుందన్నారు అలాగే మార్గం అంతా వేసి పెట్టారు నేను ఇప్పుడు ఆత్మనిష్టికి దగ్గరగా ఉన్నామని కాని ఆత్మనిష్టలోకి వచ్చేసేమని కాని అలాగే చెప్పేటువంటి ఏదైనా ఇండికేషన్స్ ఉన్నాయా అంటే ఎస్ కథా ప్రాప్స్యాన్ని నేను ఎప్పుడు పొందగలను ఇది చేత్ అని మీ వన్నతో శృము విను ఎందుకంటే నువ్వు కష్టపడి చదివేసుకుంటే పరీక్ష కాస్త పెట్టి ఉద్యోగం వచ్చేస్తుంది అన్నారు అనుకోండి ఎప్పుడు అని అనేట బుద్ధి వస్తుంది ఎందుకంటే ఎంతకాలం కష్టపడి చదవాలో ఆ తర్వాత ఎప్పుడు ఉద్యోగం వస్తుందో ఎప్పుడు ధన కాబట్టి ఆ ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది సో నువ్వే చూసుకో నీ మనస్సులో ఈ పరిస్థితి నిర్మాణం అయితే యు ఆర్ మేకింగ్ వండర్ఫుల్ ప్రాఫెం ఏమిటది మీ బుద్ధి టు స్టార్ట్ విత్ టు బిగిన్ విత్ మీ బుద్ధి కూడా పాడైపోయి ఉన్నది శృతి విప్రతిపన్నా బుద్ధి విప్రతి ప్రతిపత్తి అంటే జ్ఞానం చెప్పాను ఇంతకుముందు నేను ప్రతిపత్తి అంటే జ్ఞానం వి ప్రతిపత్తి అవాడు గుర్తుపెట్టుకోండి ఎవరో ఒక విద్యా వచ్చిన దగ్గరికి స్వామి చెప్పిన అంటే ప్రతిపత్తి అంటే ఏమిటని అడిగాను నేను అన్నాను ఎంతకాలం నుంచి అవుతున్నావు రా వేదాంతం అని అడిగాను మూడేళ్ళు అయిందండి ఒక ముట్టిగా మొట్టబుద్ధింది మూడేళ్ళు అయింది నీకు ఇంకా ప్రతిపత్తి అంటే ఏమిటో తినలేదు అప్పలో అర్థం కాలేదు ప్రతిపత్తి అంటే జ్ఞానం దట్ ఈస్ ది వర్డ్ ప్రతిపత్తి అంటే జ్ఞానమో అని అర్థం కాబట్టి ప్రతిపన్నా బుద్ధి అంటే అర్థం ఏమిటి జ్ఞానము కలిగిన బుద్ధి విప్రతిపత్తి అంటే తెలుసు ది అనే విశేషణం విపరీత ప్రతిపత్తి అంటే విపరీత జ్ఞానం అంటే ఏది ఉందో దాన్ని తలకిరుందులుగా తెలుసుకోవాలి దాన్ని దాన్ని విప్రతిపత్తి అంటారు సో నీ బుద్ధంతా విప్రతిపత్తితో నిండి ఉన్నది ఏ ఉదాహరణ వాడు చెప్పుంటారా భోగముల ఎందు సుఖం ఉందనుకుంటున్నారో లేదా అనుకుంటున్నాము అదే విప్రతిపత్తి అదే విపరీత ప్రతిపత్తి ఎందుకంటే భోగములలో సుఖం ఉందా దుఃఖం ఉందా ఉన్నది దుఃఖం కానీ వీడేమనుకుంటాడు సుఖం ఉందనుకుంటాడు విపరీత ప్రతిపత్తి సో తె బుద్ధి విప్రతిపన్న బుద్ధంతా కూడా చెడిపోయి ఉన్నది అంటే విపరీత జ్ఞానంతో నిండి ఉన్నది ఎందువల్ల ఇలా అయిందంటారండి శృతి శృతి విప్రతిపం శ్రీకృష్ణుడు కొట్టే దెబ్బ ఎలా అవుతుందంటే రిలీజియనిస్టులందరూ కళ్ళు తిరిగి కింద పడిపోవాలి శృతి అంటే కామ్యకర్మలని బోధించే వేదభాగము అని అర్థం సో శృతి అంటే అదే హీఈ్ నాట్ అ స్పేరింగ్ అని బడీ భాష్యకారులు సో శృతి అంటే వేదం కదండి వేదాన్ని స్పేర్ చేయడు ఇప్పుడు ఉపనిషత్తు వేదాన్ని స్పేర్ చేయడు ఎందుకంటే ప్రారంభంలో కర్మ అసలు నిజానికి సత్యమునందు నిష్ట గలవాడు దేన్ని స్వేర్ చేయరు సత్యమునందు నిష్టంతో సో సత్యనిష్ట వేరు కండిషనింగ్స్ వేరు సత్యం కావాలా మీకు లేకపోతే ఆ ఇలా ఉందంటే అది పెట్టుకుంటాం వర్ ఈజ్ ఇట్ దట్ యు వాన్ సత్యము కావాలంటే దేనికోసం దే త్యాగం చేయడానికైనా సిద్ధపడాలి అన్నింటికంటే కఠినమైన త్యాగమైన తెలుసునండి to live to renounce the ideas that we hold dear man we woke on ideas these ideas what we visualize avu tappo ani telusukovali avu appudu adi kashtam aa miga ela darshunam antaru mona nenu miga ela naaku baaga telusu nannu nenu anubhavam naaku ela anubhavam ante ee idea tappo ani nenu cheptan cheppe aprudu edurukunna kushnam vallalo kontha mundi వాళ్ళ కళ్ళలో ఎంత కోపంగా చూస్తారంటే దహించద్దామన్నంత కోపంగా చూస్తుంది ఎందుకంటే ది ఐడియా దట్ ఐఎమ్ రిఫ్యూటింగ్ ఇట్ ఈస్ వెరీ డియర్ టు దమ్ ఆ ఐడియాను నేను రిఫ్యూట్ చేస్తుంటే ఎక్కడా టాలరేసిడ్ సో ఎందుకంటే ఆ ఐడియా స్థిరంగా ఉంటుంది వాళ్ళ బుద్ధిలో మరి విప్రతిపన్న ఆ తప్పు ఐడియా ఆ తప్పు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడో కర్మకాండమో పట్టుకున్నాడు కామ్యకర్మను బోధిస్తుంది శృతి వీడు నిద్రపోతుంటే రే లేచి స్నానం చేసిన జ్ఞావందం చేయరా ఏదైనా హోమాలోబీ చేస్తే నీకు పుణ్యం స్వర్గానికి వెళ్తూ ఉంటుంది వీడిని నిద్రపోతున్న వాడిని తమో అది విన్నాడు వీడు అది పట్టుకున్న అదే అల్టిమేట్ అంక్ కాదు ఆ కామ్యకర్మం తర్వాత నిత్యకర్మలు ఉన్నాయి ఆ తర్వాత ఉపాసనలు ఉన్నాయి ఉపాసనల్లో మళ్ళీ కామ్యోపాసనలు అయ్యి తర్వాత నిష్కామకర్మ జ్ఞానాంగములైన ఉపాసనలు ఉన్నాయి ఆ తర్వాత ఆత్మజ్ఞానం ఉంది అంత ఉంది వీడు ఆ కథంతా చూడ్డం అసలు అదొకటి ఉందని కూడా తెలుసుకోడు జ్ఞానశక్రవహ దా అదంటే ఒక హాస్టిలిటీ కూడా ఉంటుంది పైగా ఆ కామ్యకర్మ కొట్టుకుంటాడు పట్టుకునే అదే సత్యము అని కూర్చుంటాడు పండితుడు ఏం రాశాడు ఒక పుస్తకం రాశాడు ఒక పండితుడు ఆ పుస్తకం ఏంటంటే అంతకుముందు ఒక పండితుడు ఒక పండితుడు ఉన్నాడు ఆయన కామ్యకర్మలకి జ్ఞానాంగత్వము లేదు అని రాశాడు ఒక నిత్య కర్మలు జ్ఞానానికి అంగం అవుతాయి ఎలాగో మనం చూసాం నిత్యకర్మానుష్ఠానం చేస్తే దాంట్లో ఫలతృష్ణ ఉండదు కనుక అంతఃకరణ శుద్ది తద్వారా ఆత్మజ్ఞానం అని అలాగే నిత్యకర్మలకి జ్ఞానానందత్వం పరంపరగా జ్ఞానంలో అవి సహకరిస్తాయి సహకార సాధనత్వం ఉన్నది ఈయన అనే ఒక ఆయన ఇటువంటిది లేదు అని పప ఆయన శాస్త్రం రథాప్రకారంగా అతరాశి పుష్పమకట్రాసి ఆయనకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది సో రాష్ట్రపతి అవార్డు ఇస్తారు పుష్పమోహన రాస్తే ఆ స్థితికి చేరుకున్న పండితులు పుస్తకం కూడా రాస్తే రాష్ట్రపతి అవార్డు ఇస్తారు ఒక చీసి లాగా హీ వాజ్ వెల్ రికగ్నైజ్డ్ అప్పుడు ఇంకో పండితుడు ఉన్నారు వరంగల్లో ఈయన ఏం చేశారు ఆ పుస్తకంలో ఆయన చెప్పిన దాన్ని రిఫ్యూట్ చేస్తూ ఇంకో పుస్తకం ఈ పుస్తకంలో ఆయన నిరూపించదలిచిన అంశం అదిగో పలానా వాడు నిత్య కర్మలకే జ్ఞానాంగత్వం లేదని రాశాడు కామ్య నిత్యకర్మలు ఎలాగైతే వేదోక్తములో వేద విహితములో కామ్యకర్మలు కూడా వేద విహితములే కనుక కామ్యకర్మలకి కూడా జ్ఞానాంగత్వం ఉంది అంటూ ఉపస్కం చదివే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ సంస్కృతంలో ఉంటుంది బుక్ సంస్కృతంలో ఉంటే యాక్సెప్టబుల్ అయిపోతుంది ఇట్ ఈజ్ ఆల్ రాంగ్ కామ్యకర్మలకి కర్మ జ్ఞానాంగత్వాన్ని ఒప్పదు కానీ హీ హోల్డ్స్ అండ్ టు దట్ ఐడియా అంటే ఇట్ ఈస్ డియర్ టు హిమ్ దర్శ శృతి విప్రతిపన్న అదే బుద్ధి సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే అవసరమైతే మనం ఇప్పుడు రిలీజియన్లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి యూ హ్యావ్ టు రైజ్ అబౌధెమ్ అట్ ఎ పాయింట్ యూ హైజ్ అబౌధెమ్ అవే ఇష్యూస్ ని పట్టుకుని వాటితోటే ఉన్నట్లయితే ఇప్పటికి గ్రోత్ ఎప్పటికొస్తుంది శ్రీకృష్ణుడు అయితే మనం మాట్లాడుతున్నాడు శృతి విప్రతిపన్న అదే ఆ బుద్ది దాంట్లో ఆ చంచలత్వం ఉంటుంది మీకు బుద్ధికి చెంచలత్వానికి లక్షణం ఏంటంటే కామనలు భయాలు ఉంటే ఆ బుద్ధి చెంచలంగానే ఉంటుంది మీకు అనేకములైన కామనలు ఉంటాయి సో ఆ కామనలతో అలా ప్రతి కామన భయం కూడా ఉంటుంది కామన భయం వస్తుంది ఇప్పుడు మా ఫురా ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి కామన ఉంది వస్తుందో రాదు భయం ఉంటుంది సో అదే రకంగా నేను తొంభై ఏళ్ళు బతకాలి అని కామన ఉందనుకోండి అంతకాలం బతుకుతానో బతుకునో చచ్చిపోతానేమో అనే భయం ఉంటుంది కబటే కామనా భయం మోబిలాడు పుడతాడని కామన ఉందనుకోండి ఏమో మోబిలాడు పుడతాడో ఆడపిల్ల పుడుతుందో అనే భయం ఉంటుంది కాబట్టి కామనా భయం ఈ కామనలు భయం ఉన్నవాడి మనస్సు అది వాడంటాడు నాకు మనస్సు ఏకాగ్రం కావాలంటాడు అహ్ ఎలా అవుతుంది అంటే ఒకటంటాడు నేను మెడిటేషన్ నేర్పుతానో అప్పుడు ఏకాగ్రం అవుతుంది అంటే అంటే ఏమిటి కామనాలని విడిచిపెట్టక్కర్లేకుండా మనస్తేకాగ్రహం అవుతుంది దట్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ హీ ఎంప్లాయీస్ ఇంకోటి అంటాడు నేను మ్యూజిక్ ఇస్తాను దాన్ని బట్టి నేను మనస్తేకాగ్రహం అవుతుంది హౌ అంటే కామన్ విడిపెట్టర్లేదు కామన్ అట్టే పెట్టుకోవచ్చు మ్యూజిక్ వినేస్ట్ అంటే మనస్తేకాగ్రహం అయిపోతుంది వాట్ ఈజ్ ఆల్ దీస్ ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇట్ జస్ట్ డౌంట్ వర్క్ సో కామనా త్యాగ శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడాలి ఇది మిస్లీడింగ్ కాబట్టి నీ బుద్ధిలో ఉన్నటువంటి ఈ చాపోయి నీ బుద్ధి నిశ్చలంగా నిలబడాలి కామనలు భయాల వల్ల వచ్చే కలలిక బుద్ధిలో ఉండేటువంటి సుడుగుండాలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది బుద్ధి అది పోయి నీ బుద్ధి అచలమైపోవాలి నిశ్చలము అచలము అన్నున్నాయి ముందు వస్తున్నాయి ఈ శ్లోకంలో సో నీ బుద్ధి నిశ్చలమైతే బుద్ధికి మూలంలో ఉండే అచలతత్వం నీకేమో ఆవిష్కారం అవుతుంది ఆత్మ ఆత్మ ఎందు అచలత్వం ఉంటుంది ఆత్మ ఎందు చలనం ఉండదు బుద్ధికి చలనము ఉంటుంది నిశ్చలము ఉంటుంది చలనము చలించుట చలించకపోవుట అనే ఆపోజిట్స్ బుద్ధి ఎందు ఉంటాయి ఆత్మ ఆత్మ ఎందు ఆపోజిట్స్ ఉంటావు ఇట్ ఈస్ బియాండ్ ద డివిజన్ ఆఫ్ చలా అండ్ నిశ్చలెట్ వర్డ్ పరి అచల సిద్ధాంతం ఒకటి శివరామ దీక్షితులు ఇప్పుడు పడతారు సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ పెట్టి అచల సిద్ధాంతం ఇలాంటివేమో కొన్ని శ్లోకాలు అచల పదం ఉంటుంది గీతలోనే అలాగే సంక్షేమంలో సాంక్షాదంలో కొన్ని అచలా అని అంటాడు ఆత్మ గురించి ఇలాంటివి ఏవో పట్టుకునే ఆయన అచల సిద్ధాంతం అద్వైతంలోదే జస్ట్ హీ హైలైట్ ది అచల యాస్పెక్ట్ ఆఫ్ విచ్ ఈస్ ఓకే సో నిశ్చలా అచల చాలా క్రిటికల్ అండి గీత అంటే చాలా క్రిటికల్ గా ఉంటుంది నిశ్చలా అచల ఎంత డిఫరెన్స్ ఉండదు ఎంత ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూడండి బుద్ధి నిశ్చల సో అప్పుడు అచల అదే బుద్ధి అచలం అవుతుంది అచలమైందంటే ఆల్రెడీ ఆత్మనిష్టమైపోయింది అటువంటి ఆ బుద్ధి యొక్క స్థితికి సమాధి అని పేరు ఇది వేదాంకుల సమాధి ఇది ఇంకో రకం యోగ సమాధి కాదు అభ్యాసజన్యమైన సమాధి కాదు సో ఇదంతా మహర్షకారులు వివరిస్తారు సో ఆ సమాధిని నీవు పొందుతావు యోగం అప్పుడు యోగాన్ని నీవు పొందుతావు యోగం పొందడం అంటే ఏంటండి యోగం యోగం అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు యూ షుడ్ క్లియర్లీ నో పీపుల్ ఏం చేస్తారంటే హేజీగా వాడతారు పదాలను తెలిసి తెలియకుండా అలా వాడేస్తూ ఉంటారు యూసేజ్ ది యూస్ ది వర్డ్స్ బింబాస్టిక్ వర్డ్స్ యూజ్ చేస్తారు విత్వుట్ రియల్లీ బాదరింగ్ అబౌట్ దేర్ మీనింగ్ అలా ఉండకూడదు యోగం యోగం అంటూ యోగం అంటే ఏంటి కదా యోగము ది ఇండివిజువల్ నెడ్జింగ్ ఇన్ ది హోల్ జీవుడు ఈశ్వరునిలో విలీనముగుట దాని పేరే యోగం తరంగము సముద్రములో విలీనముట సో అటువంటి యోగాన్ని అంటే మోక్షాన్ని జీవన్ముక్తిని నువ్వు పొందుతావు భాష్యకారులు ఏమంటారు చూద్దాము శృతి విప్రతిపన్నా అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శ్రుతి శ్రవణై ప్రవృత్తి నివృత్తి లక్షణి ప్రవృత్తి నివృత్తి లక్షణ మాట్లాడదా ఆ పౌలన్నీ చెప్ప చేయకండి ఒక పదం ఎక్స్ట్రా ఉందంతే ఏమీ అయిపోలేదు మీ దగ్గరున్న పదం వచ్చేస్తుంది రాకపోదు జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ ఇట్ వెల్కమ్ విప్రతిపన్నాతిపన్నా కనపడింది కదా ఓన్లీ మధ్యలో పదం లేసత్తే అలాగే పదాలు తరల్లో ప్రవృత్తి నివృత్తి లక్షణమే అనే పదం లేదు ఆ పదం అధికంగా ఉంది నా దగ్గర అంటే నా దగ్గర ఉన్న భాష్యం ఏంటంటే ఈ శంకర భాష్యానికి సంస్కృతంలో చాలా ప్రామాణికమైన టీక బహుతుంది భాష్యానికి టీక గీతకి టీక మధుసూదన సరస్వతి రాసినది భావార్థ దీపిక అని అది గీత మీద టీక భాష్యం మీద టీక కాదు స్వతంత్రమైన టీకా భాష్యకారులు చెప్పేసి ఆయన చెప్తారు మధుసూదన సరస్వతి హీ రైట్స్ హి జోన్ కామెంటరీ అనే గీత అలాంటివి చాలా ఉన్నాయి కానీ శంకరుని భాష్యం మీద టీక అది అంటే శ్రీకృష్ణుడు చెప్పిన దానికి శంకరుడు వ్యాఖ్యానం చేస్తే శంకరుని వ్యాఖ్యానం మీద వ్యాఖ్యానం సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏమో భాష్య పాఠం చెప్పేవాడు కదా అవసరం దాన్ని భాష్యార్క అంటారు అంటే భాష్యము అనే యొక్క కాంతి అని అర్థం దానికి పేరు దాన్ని బెల్లం కొండ రామరాయకవి గారు ఆ పేరు మీరు తెలుసుకోవాలి నరసరావుపేటలో ఉండి వారు పద్దెనిమిది శతాబ్దంలో జీవించారు మహాజ్ఞాని గొప్ప విద్వాంసులు ఆయన ఈ భాష్యక ప్రకాశాన్ని టీకన్ రాశారు అది నా దగ్గర ఉంది లేదు బుక్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇప్పుడు ఈ పుస్తకం వెయ్యి సో ఐ హ్యావ్ దట్ బుక్ సో ఈ సేల బుక్ ఆల్సో ఒక కాపీ ఇస్తారు వెరీ ఫ్రెషస్ ఆయన ఏం చేశారంటే ఆయనకి దొరికిన మాన్యు స్క్రిప్ట్ గీత భాష్యం మాన్యూ స్క్రిప్ట్ తీసుకుని అప్పటికన్నీ మాన్యూ స్క్రిప్ట్ ఇంకా ప్రింటింగ్ ఇంట్రెస్ట్ అప్పటికి ఇంకా రాలా అప్పుడే వచ్చింది అప్పుడే కనుక్కున్నారు ఆయన ఉన్నప్పుడు అప్పటికే ఇంకా గీతే ప్రింట్ అయ్యి భాష్యం ప్రింట్ కాలేదా ఏదో ఒక టాటాకు మాన్యూ స్క్రిప్ట్ దాని మీద ఆయన తాటాకు తోటి ఆయన రాశారు కూడా వచ్చాయి కాగితాల మీద రాశారు కాబట్టి ఆయన దగ్గర ఉన్న మాన్యూ లో ఒక పదా ఆయన అది ఎక్స్ప్లెయిన్ ఇట అవసరం ప్రవృత్తి నివృత్తి లక్షణింది అబదం మీ దగ్గర లేదనుకోండి మీకు పని ఒక పని తప్పింది ఎందుకంటే దాన్ని ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఎవర్ సో ఇప్పుడు శృతి విప్రతిపన్న శృతి అంటే ఏమిటి వేదవాక్యములు ఎటువంటి వేదవాక్యములు తత్వమసి ఇలాంటి వేదవాక్యాలు కావు అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతి అది సాధ్యము సాధనము సాధన సాధ్యములనే తెలుగు పుస్తకం ఒకటి ఉన్నారు చూటే నేను సాధ్యము సాధనం సాధ్యం అంటే గోల్ సాధనము అంటే మీన్స్ మీన్స్ అండ్ ఎండ్స్ జీవితం అంతా మీన్స్ అండ్ ఎండ్స్ తరగతి సాధనం ఎండేమిటి ఇది చెప్పండి మీకు సాధన సాధ్యాలు తెలిసిపోతాయి పదో తరగతి సాధనం ఎండేమిటి ఇంటర్మీడియట్లో సీట్ అంతే కదండి ఇంటర్మీడియట్ సాధనం ఎండేమిటి బీటెక్లో సీట్ బీటెక్ సాధనం ఎండేమిటి ఎంఎస్ లో ఒక కోర్సు చెప్తున్నాను నేను ఎంఎస్ సాధనం ఎండేమిటి ఎంఎస్ డిగ్రీ సంపాదించి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధ్యం మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధనం సాధ్యం ఏమిటి మంచి డౌరీతో వివాహం అందమైన యువతితో వివాహం అది సాధ్యం రైట్ అందమైన యువతితో వివాహము కాపురము సాధనం సాధ్యం ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు ఇద్దరు పిల్లలు ఇది సాధన సాధ్యం ఇప్పుడు ఈ సాధన సాధ్యంలో మధ్యలో సపోజ్ వారికి సంతానం కలగడం ఆలస్యమైందనుకోండి అప్పుడు సాధనం ఏమిటి పుత్రకామేష్టి యాగము సాధనము సంతానము సాధ్యము ఇప్పుడు ఇక్కడ చేసిన హోమానికి అక్కడ పురుష సంతానం పిల్లవాడు కలుగుతాడు అనేది ఈ మధ్యన ఏమైనా సంబంధం మనకు కనబడుతోందండి హోమానికి చేసి హోమానికి పుత్రకర్మేస్తుంటే ఏం చేస్తారు హోమాలు ఏవో చేస్తారు ఈ చేసి హోమాలకి పుత్ర సంతానం కలగటానికి మధ్యలో సంబంధం ఏమైనా కంటికి కనపడుతుందండి కదా ఇప్పుడు కొన్ని సంబంధాలు కనపడతాయి ఈ చలానా కడితే మీకు ఆ సర్టిఫికెట్ ఇస్తారు ఆ సంబంధం కనపడుతూ ఉంటుంది మీరు గెజెట్ చూసుకోవచ్చు ఇంత డబ్బు కడితే ఈ టికెట్ కొంటే ఆ ప్రయాణం చేయొచ్చు రైలు ఈ సాధ్యానికి సాధనానికి సంబంధం కనపడుతూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది ఇది మీకు తెలుసా ఇది ఈ హోమాలు చేస్తే ఆ సంతానం కలుగుతుంది మీకు తెలుసా ఈ సంబంధం మీకు తెలుసా తెలియదు మరి ఎలా తెలిసింది అంటే శుక్తి చెప్పింది అది అక్కడ వ్యవస్థ కొన్ని సంబంధాలు మనకి తెలుసు టికెట్లు కొనుక్కుంటే హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు హైయర్ క్లాస్ టికెట్లు కొనుక్కుంటే ఇంకొంచెం సుఖంగా ప్రయాణం చేయొచ్చు ఈ సాధన సాధ్యాల సంబంధాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి చేతిలో చిన్న కాగితం మొక్క దానికి ఆ సాధ్యానికి ఉండే సంబంధం రిలేషన్షిప్ మనకి తెలుసు కానీ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారని మీకు ఎవరో తెలుసా తెలియదు ఆ సంబంధాన్ని చెప్పేవి ఎవరు చెప్తారండే వేదములోని కర్మకాండలోని వాక్యాలు చెప్తాయి అది శృతి అంటే అవి వెంటాడు వీని వీని వీని వీడి బుద్ధంతా కూడా చెడిపోయింది అని అంటున్నాడు శ్రీకృష్ణుడు మీరు శ్రీకృష్ణుడు అన్నమాట అధ్యతనే శ్రీ గీత చదవరు కొంతమంది అదే ఇదేం బాగులేదండి మీరు వేద వాక్యాలు బుద్ధి చెడుకోవడం ఏమిటండి బాగోలేదు వీ డోంట్ లైక్ ఇట్ అలా అలా ఉన్నారు కొంతమంది తప్పే వాళ్ళకుండే నిష్ట వాళ్ళది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కావ్యకర్మ వాక్యాల మీద ఈ విధమైన ఈ విధమైన ఆక్రమణ ఇది ఇట్ ఈజ్ ఒక దండయాత్రైక్ ఇట్ బట్ దట్ ఈస్ హోవిటీ ఐ కాన్ హెల్ప్ ఇట్ సో సాధన సాధ ఇప్పుడు ఈ పూజ చేస్తే మీకు ఆ ఫలం కలుగుతుంది అని ఇలాంటివి లోకంలో ఎన్ని ఉన్నాయండి లోకంలో ఎన్నున్నాయ్ ఉన్నవన్నీ అవే ఉన్నవన్నీ అవ్వ మీరు ఈ పూజ చేస్తే ఈ ఫలం కలుగుతుంది మీకు ఏ ఫలం కావాలో మీకు చెప్పండి నేను చెప్తాను వీడు పైగా తన దగ్గర ఆల్రెడీ ఉన్న సాధన సాధ్యాల లిస్టు కాకుండా వీడు వేళని వాళ్ళనే పట్టుకుని ఇంకొక సాధన సాధ్యాల లిస్టు పట్టుకు వస్తాయి ఒక ఆయన వచ్చి హుగ్రహ ప్రీతికి ఏం చేయాలని అడిగాడు ఇప్పుడు సాధ్యం ఏమిటి రాహుగ్రహం యొక్క ప్రీతి అది సాధ్యం దానికి సాధనం కావాలి నేను అడిగాను నీకు రాహుగ్రహ ప్రీతి నీకెందుకు వై వా ఇలాంటి సాధ్యం ఎక్కడ ఎక్కడ విన్నా ఒక ఎటువంటి సాధ్యం కానీ ఎక్కడి పట్టుకొచ్చావు నువ్వంటే నాకు ఒక ఆయన చెప్పారు రాహుగ్రహ ప్రీతి కనుక సంపాదించుకుంటే నీకు లాభం కలుగుతుంది అని చెప్పారు అంటే ఇది సాధనము ఇది సాధనము సాధ్యం అది ఇంకొకదానికి సాధనం అవుతూ ఉంటుంది మళ్ళీ ఇట్ గోస్ లైక్ దాట్ అంటే ఇది సాధన సాధ్యముల యొక్క ఉంటుంది కొన్ని లోక జ్ఞానాన్ని బట్టి తెలుస్తాయి కొన్ని శాస్త్రం బోధిస్తుంది కొన్ని శాస్త్రము తెలియని వాళ్ళు కేవలము ఏవో కస్టమ్స్ని వీటిని వాటిని ప్రచారం చేసి పబ్బం గడుపుని కొంతమంది ఉంటారు వాళ్ళు మనస్సుల్లో బుద్ధుల్లో ప్రవేశపెడతారు ఇంకో ఈ సాధన సాధ్యాల గురించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను యువ టేక్ ఇట్ ఇన్ అయిట్ స్పిరిట్ ఒక రైట్ స్పిరిట్ లో తీసుకోండి తప్పుగా తీసుకోకండి ఒక ఆయన తపస్సు చేశాడు దేవుడు కనబడ్డాడు ఎలా భర్త నీకేం వరం కావాలో కోరుకోకుండా కోరుకోకుంటే వీడు వరం ఏం కోరాడు మా మేనమావ చెవి మీద వెంట్రుకలు దట్టంగా వచ్చి ఇట్లా వరం కోరేడు అది సాధన చెవి చెవి మీద వెంట్రుకలు వస్తాయి కదండి అది సవాదేళ్ళతో కావాలి అది సాధనం దేవుడికి ఆశ్చర్యం వేసింది అదే ఏమిటి అడిగేది నీ కోరిక తీరుస్తాడు అయినా ఏ అభ్యర్థులు లేదు తపస్సు చేసావు నీ తపస్సుకు ఫలం నేను ఇస్తా కానీ అలా ఎందుకు కోరావు అని అడిగారు అడిగితే చెప్పాడు నాకు ఒక ఆయన చెప్పారు మాకు రుగారు ఎవడి మేనమావ చెవి మీద వెంట్రుకలు దత్తంగా ఉంటాయో వాడికి సమస్త సంపదలు కలుగుతాయి అని ఉంది అని చెప్పారు కాబట్టి మా మేనమావ చెవి మీద దత్తంగా జుట్టు మీరు అనుగ్రహించండి ఈశ్వరుడు ఏది అడిగితే అది ఇస్తాడు దాస్తూ ఉన్నాడు ఆఖరికి వీళ్ళు వీడు మొన్నడు వీళ్ళు మేనమావ చెవి మీద చూస్తే కావాల్సి ఉంది అదే మిగిలింది వాడిచి సమస్త సంపదలు రాలేదు ఆ విధంగా తర్వాత తెలిసింది తర్వాత బాధపడ్డాడు అయ్యో భగవంతుడిని సమస్త సంపదలు అడిగి ఉండాల్సిందే భగవంతుడిని సంపదలు అడిగితే ఇచ్చింది వాడు కానీ వీడు సాధన సాధ్యం దాని వల్ల వీడి బుద్ధి కూడా కలుషితం అయింది మానవ స్వభావం కాబట్టి అనేకం ఒకటి కాదు ఒకటో రెండో అయితే ఏదో ఆ కర్మ చేసుకుని ఆ ఫలాన్ని వచ్చిందో మానిందో అక్కడితో అదొక డిప్ అదొక ఇష్యూ క్లోజ్ అయిపోతుంది కామ్యకర్మలో రెండో మూడో ఉన్నాయనుకోండి దానికోసం భగవద్గీతలో ఇంత విచారమేందుకు శ్రీకృష్ణుడు వాటి మీద ఆ దండయాత్ర ఇవన్నీ అనవసరం కానీ కామ్యకర్మలో ఉన్న రెండో కావు అనేక హండ్రెడ్స్ అండ్ నిజానికి నేను వేదం అంతా వల్లించిన వాడిని నాకు తెలుసు దాంతో ఉండే స్వరూపం కొన్ని కొన్ని అష్టములు అంటే వేదము చదవడానికి పన్నెండేళ్లు పడుతుంది కదండి పన్నెండేళ్ళలో సుమారు ఆరు సంవత్సరాల అధ్యయనం కామ్యకర్మలే ఉంటాయి రెండేళ్ళు అధ్యయనం చేశాను నేను సెక్షన్ రెండేళ్ళు వల్లించేప్పుడు దాని అర్థం చూడడం ఏదో చేసుకుంటూ పోతామే కాని వలించుకుంటూ పోతాం కానీ అర్థం చూడం కదా రెండేళ్ల తర్వాత నాకు ఏమర్థమైందంటే ఇదంతా కూడా కామ్యకర్మానుష్ఠానం ఎందుకంటే విచారణ భర్షణ తీసుకూసా ఆ సెక్షన్ ఉన్న వాల్యూమ్ పది వాల్యూమ్స్ లో ఉంటుంది వాల్యూమ్ తీసు చూస్తే ఆయన మొట్టమొదటి హెడింగ్ ఏం పెట్టారంటే ఈ అష్టంలో అంటే ఈ ఈ వాల్యూంలో ఎనిమిది ప్రశ్నలున్నాయి ఎనిమిది చాప్టర్లు ఉన్న ఈ వాల్యూమ్ లో వివిధములైన కామ్యకర్మలు ప్రతిపాదింపబడినవి ఏం రాశారు అని హెడింగ్ అవతారిక ఇంకా అవతారిక చూడగానే మొత్తం ఇదేనా అని ఆశ్చర్యం వేసి చూడటం ప్రారంభిస్తే మొత్తం అంతా కామ్యకర్మలే అప్పుడు ముక్కు మీద వేరేసుకున్నాం అమ్మ బాబాయ్ ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయో ఇందు గురించే గీతాచార్యులు అలా చెప్పారు పనులండి వేదంలో దాని గురించి ఎందుకు పెద్ద కాదు మీరు లోకంలో ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయి ధర్మస్థాయి ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయి ధర్మస్థాయికి సంబంధించి మీరు ఈ పూజ చేస్తే అది వస్తుంది సాయిబాబాని ఈ విధంగా దర్శిస్తే ఆ కోరిక తీరుతుంది గురు చరిత్రను మూడు సార్లు చదివితే ఈ కోరికి తీరుతుంది ఐదు సార్లు చదివితే ఆ కోరిక తీరుతుంది ఎన్ని ఉన్నాయి ఎన్ని హండ్రెడ్ దాట్ విత్న్ దాట్ దత్త దత్త పేరుతోటి ఎన్ని కామ్యకర్మలంటే విడ్డూరం అనిపిస్తుంది దత్తాత్రేయుడు బోధించిన పాఠం తీసు చూస్తే ఏమిటో ఆ దత్తాత్రేయుడు పేరు మీద ఎన్ని కామ్యకర్మలు ఏమిటా అని ఆశ్చర్యం దత్తాత్రేయుడు తొలి నుంచి చిగురు దాకా ఆయన నిష్కామ కర్మయోగాన్ని నిష్కామ భక్తి యోగాన్ని జ్ఞానాన్ని బోధిస్తాయి దత్త అని దత్త అనేసి ఇంకా అన్ని కామ్యకర్మలే జయగురు దత్త అని మొదలు పెడితే అన్ని కామ్యకర్మలే వాట్ ఈస్ దిట్ అనే సాధన సా ఈ విధంగా ఈ కామములు సాధనములు సాధించడం దీంట్లో రహస్యం ఉంది నేను ఒక దృఢమైన మీమాంసం చేసుకున్నా డోంట్ థింక్ అదర్వైజ్ నాకేమీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిట్ సేవింగ్ ఎనీథింగ్ బట్ సాధన సాధ్య విచారణ అది ప్రధానంగా చెప్తున్నాను సో సాధన సాధ్యముల సంఖ్య ఒక పరిమితంగా ఉందనుకోండి దెన్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఐ ఆల్రెడీ మెన్షన్ దాంట్లో ఇష్యూ చేయాల్సింది ఏం లేదు పరిమితంగా ఉంటాయి ఐదో బదో ఉంటాయి కావలసిన కూడా చేసుకుంటాడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా చేసుకో ఓవర్ బట్ ఇట్ ఈస్ నాట్ మైక్ బ్యాట్ ఇట్ ఈస్ సో ఓవర్ దట్ ఎంటైర్ లైఫ్ ఈజ్ లాస్ట్ తర్వాత మీరు చిత్రం ఏంటంటే ఆ కామన్ సాధన సాధ్యముల ప్రవాహంలో వాడు పడి కొట్టుకుపోతూ ఉంటే వాడికి ఇంకొక క్షణంలో చచ్చిపోతానగా సాధన సాధ్యాలు ఇంకా ఉంటాయి ఈజ్ అబౌట్ డై సాధన సాధ్యములు అలాగే ఎదుర్కొండగా కంటిలో కంటికి కనపడుతూ ఉంటే పీస్ఫుల్ గా ఎలా చచ్చిపోతాడు అహం కృతార్థ ఫీలింగ్ ఎలా వస్తుంది ఫీలింగ్ కాదు ఎందుకంటే ఎలాంటి సాధన సాధ్యాసము కాబట్టి ఈ విధంగా ఈ కామనలతోటి మన బుద్ధి ఆ కామనలు వాటికి సంబంధించిన సాధనములు కొన్ని లౌకికాలు కొన్ని పారమార్థిక కొన్ని వైదికములు ఈ కామనలతోటి మన మనస్సు కూడా సర్వ కలుషితమైపోయి ఉన్నది శ్రవణి మోస్ట్లీ ఇట్ ఈస్ శ్రవణము మోస్ట్లీ శ్రవణము ఒక రకమన్నాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయిన నా దగ్గరికి వచ్చాడు మహాత్ముడు మహాత్ముల దగ్గరికి ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినవాడు కష్టపడు చదువుకోవాలి కానీ మహాత్ముడు ఏం చేస్తాడు సరే మహాత్ముల ఆశీర్వచనం మంచిది వచ్చాడు వచ్చా అంటాడు ఆస్ట్రేలియాలో కనుక ఇంజనీరింగ్ చదివితే ఇక్కడ కంటే తేలిక ఇంతకుముందు ఒకసారి మీరు చెప్పినట్లున్నాను కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో వీడు రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ తేలిక అంటాడు అని అంటే ఎందుకంటే ఒక ఏజెంట్ ఒకడు ఉన్నాడు స్టూడెంట్లను ఆస్ట్రేలియా పంపించి ఏజెంట్ ఉన్నాడు వాడు ప్రవేశపెట్టాడు వీడు బుద్ధిలో ఈ ఐడియాని ఓకే ఓకే దెన్ యూ గో కానీ వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ తో ఆ ధనాన్ని ఇచ్చేస్తే ఎఫార్డ్ దాడు ఆ సాధన సాధ్యాలు ఎలా ఉన్నాయి ఆస్ట్రేలియా వెళ్ళాలి ఇతను ఈ పేసే వెళ్ళొచ్చు కదా అంటే రెండు సబ్జెక్ట్స్ పోయి కొన్ని మళ్లీ చదవరా అంటే నాకు ఉత్సాహం లేదు నాకు హిమానుషు చూడడం ఆస్ట్రీయే నేను ఆస్ట్రేలియా వెళ్లాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు లేదు ఆ డబ్బు ఎవరోలో చెప్పాను మీరు కనుక ఈ విధంగా ఈ పూజ చేసినట్లయితే మీకు డబ్బు వస్తుంది అని వాళ్ళ చెప్పారు సో ఈ డాక్టర్ దాట్ పూర్ యంగ్ మ్యాన్ నేను చెప్పాను నాన్న నా సలహాడియారు నేను చెప్పాను నువ్వు ఈ పూజ డబ్బు కోసం ఈ ఆస్టేలియా వెళ్లమనేది తుడిచిపెట్టే మనసులో ఇంజనీరింగ్ కాలేజీలో నీ సీటు యాక్టివ్ గా ఉందంటే ఉందండి అన్న వెంటనే ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోవడం కష్టపడి చదువుతో సెకండ్ ఇయర్ కోర్సు చదవటానికి కొంత టైం కేటాయించుకో ఫస్ట్ ఇయర్ రెండు సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి కదా అవి చదవటానికి కొంత టైం కేటాయించుకో రాత్రి కష్టపడి చదివి ఆ రెండు ప్యాస్ అయ్యి సెకండ్ ఇయర్ లో నాగా పెట్టకుండా అన్ని ప్యాస్ అయ్యిట్లో చూడు అప్పుడు మళ్లీ నన్ను అప్పుడు నీకు చెప్తా అంటే అతను పెట్టుకున్న శాసన సాధ్యములు రెండో మూడో ఉన్నాయి చూడండి ఐ నాట్ టు దెమ్ ఆఫ్ హీ వాజ్ వెరీ అప్ప నేను చెప్పాను దిస్ ఈజ్ మై ఒపీనియన్ యూ డూ వట్ ఎవర్ యూ లైక్ పూర్ యంగ్ మ్యాన్ ఐ ఐ పిటింగ్ హిమ్ బట్ దట్ ఈస్ హాసన సాధ్యాలు అంతా శ్రవణమే ఆస్ట్రేలియాలో బాగుంది అతనే చెప్పాడు ఇంకో ఏజెంట్ నేను అన్నాను ఏజెంట్ మరి ఆస్ట్రేలియా చెప్పాడే ఇంకేం చెప్పలేదు ఇంకో ఏజెంట్ న్యూజిలాండ్ ఇంకా మంచిదని చెప్పాడని కూడా చెప్పాను శ్రవణము బి చదువుకోరా అంటే ఇవన్నీ ఏమిటళ్ళే కాలేజీలో చేర్చి కాలేజీలో చేరిన అడికి తెచ్చుకుని ఆ తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇవి కంటా పడే అంటే బుద్ధి ఆ కామ్యకర్మలు సాధన సాధ్యములతో అలాగా విప్రతిపన్న నానాప్రతిపన్న అసలు శంకర్లు ఏమంటారంటే విపరీతము నానా ఒక్కటే అన్నారు విపరీత జ్ఞానమన్నా నానాత్వ జ్ఞానమన్నా ఒక్కటే ఇది అది అది ఇది అనే ఊరికే పదో పదిహేను మీరు మాట్లాడుతున్నారంటే మీ మనసు ఎక్కడా స్థిరం లేదని స్పష్టం ఇది కాబట్టి విపరీత ప్రతిపత్తి సేమేస నానాత్మ ప్రతిపత్తి మీ దేవాలయానికి వెళ్ళాలి మీకు ఆ డజన్ దేవుళ్ళు ఒక్కడే దేవుడు కనపడుతున్నాడా అని నేను ఒక ఆయన అడిగితే ఆయన ఉన్నాడు దాకా దేవతలు కనపడు దేవుళ్ళు కనపడుతున్నారు నేను అన్నాను నీది విపరీత ప్రతిపత్తి అని చెప్పాను ఏముందండి దాకా విపరీతం ఏముందంటే నానాత్మ ఉంది కదా నానాత్మ ఉంటే విపరీతం ఉందంటే అదే విపరీతం వేదాంతుల యొక్క దృష్టిలో నానాత్వ దర్శనము విపరీత దర్శనము ఒక్కటే లుక్ అట్ ఇట్ లైక్ దాట్ మరి సమ్యక్ దర్శనం ఏమిటి విపరీత దర్శనానికి ఆపోజిట్ సమ్యక్ దర్శనం ఏకత్వ దర్శనమే సమ్యక్ దర్శనం పన్నెండు రూపాలున్నా పన్నెండు ష్రైన్స్ ఉన్నా దేవుడు ఒక్కడే నేను ఒక ఆయన అడిగాను మీరు దేవుడు పురుషుడు దేవుడు స్త్రీ దేవుడు వేరు వేరు అని అడిగాను అవునండి అలాగే ఉంటుంది కదా అన్నాడే అంటే నేను మీ దగ్గర శాస్త్రం ఆఖరికి మీరు అండడీ ఇది విపరీత ప్రతిపత్తి యూ హెవ్ నాట్ అండర్స్టూడ్ ఎనీథింగ్ అంటే దేవత అని కదా దేవతా స్త్రీలింగ శబ్దం కదా జంతులు మన వాటిసే దేవతా స్త్రీలింగ శబ్దము దేవుడు సత్ మనం చాంద్రోజ్ఞ చూస్తాం జెండర్ జెండర్ ఫిమిలైన్ కాబట్టి దేవతను వాడుతున్నారా ఇది నో సంస్కృతంలో మూడు మూడు లింగాలు ఉన్నాయి మీరు దేవుడు గాడ్ అనే అర్థంలో పుల్లింగ శబ్దం వాడాలి అంటే దేవ అని వాడాలి దేవుడు అదే అర్థంలో నకోసలింగ శబ్దం వాడాల్సి వస్తే దైవం అని వాడాలి అదే అర్థం అర్థం ఏమీ మాట్లాడదు అదే అర్థంలో స్త్రీలింగ శబ్దం మీరు వాడదలుచుకుంటే దేవత రామో దేవత శ్రీకృష్ణ మమ దేవత అన్నాడు ఒక ఒక కవిత ఒక కవిత ఉంది శ్రీకృష్ణో మమదేవత అయ్యా మీ దేవత ఎవరంటే శ్రీకృష్ణుడు అండి అంటే శ్రీకృష్ణుడు ఫిమిన అయిన నాన్న ఇద్దరిది మీని సో అక్కడ లింగము ఇట్ ఈజ్ నాట్ బయలాజికల్ జెండా ఇట్ ఈజ్ అమాటికల్ జెండా అంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడితే ఏం చెప్తాం అదే విపరీత కాబట్టి దేవుడికి సెక్స్ ఉండదు జెండర్ ఉండదు దేవుడు రైల్లో ప్రయాణం చేయాల్సి వస్తే మేల్ ఫిమేల్ ఫిరప్ చేయనక్కర్లేదా ప్రయాణం చేయడం కూడా ఉండదు ఎందుకంటే దేవుడు విష్ణు సర్వ్యాపక విపరీత ప్రతిపత్తి నానా ప్రతిపన్నప్రతిపన్నా సేతవృుద్ధి కాళే స్థిరీభూత భవిష్యతి సో ఈ విధంగా నీ బుద్ధంతా చెడిపోయి ఉందిరా ఉందయా అర్జునా ఈ బుద్ధి నీకిప్పుడు స్థాస్యది స్థిరము అగుణము స్థిరత్వం ఉండాలి కంగారు ఉండకూడదు చేంజ్ అయిపోవడానికి కంగారు పడకూడదు ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే అంత హడావిడిగా ఉంటారు ప్రతిదానికే హడావిడ బ్రహ్మచారిగా ఉంటున్నప్పుడు పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకున్న తర్వాత సన్యాసానికి హరది అలా ఉండకూడదు పెళ్లి హడాలు పెట్టేసి ఏదో అబ్బాయిలు పెళ్లి చేసుకుంది మళ్ళీ పదేళ్ళు కాకుండా డెక్కేళ్ళు కాకుండా కదా స్వామిజీ దగ్గరికి వచ్చి నాతో పూజ స్వామిజీకి ఏమయా నేను బ్రహ్మచారిని దీక్షించి వేదాంతం అందజెప్పి పది మందికి పాఠం చెప్పిపోయా అంటే వీళ్ళు చదువుకుంటూ వచ్చిన అమ్మాయిలో అమ్మాయి పెళ్ళేది ఓకే అక్కడికి సరే ఏం చేస్తాం ఇప్పుడు పెళ్ళేర బాబా ఎక్కడే వద్దాం సరే కానీ వెళ్ళేది మళ్ళీ పదేళ్ళు కాపరం చేశాడు ఒక కుర్రాడు పుట్టాడు వాడి ఇంకా చదువు సంధ్యా మళ్ళీ స్వామిజీ నాకు సన్యాసం అని మళ్ళీ తయారు అది చిరిగిపోతా భవిష్యత్ ఎక్కడ అవుతాలో సరిగ్గా ఉందా ఏదో ఒకదాన్ని తెలియ సో బుద్ధి అలాగా అంత నానాత్మంగా ఉండకూడదు అంత చంచలంగా ఉండకూడదు ఏకత్వం అందుచేతనే నేను ఎప్పుడు కూడా యంగ్ పీపుల్ కి వాళ్ళకి అడ్వైజర్ లా ఇస్తానంటే స్టే విత్ ఇట్స్ పంట స్టే స్టే నో నో డిఫికల్టీస్ ఉన్నాయి మరి అందుగురించే స్టే డిఫికల్టీస్ ఉన్నప్పుడు కనుక నువ్వు స్టే చేస్తే యు ఆర్ విన్నింగ్ ఎగ్నెస్ యువర్స్ నీ ఉండే నీలో ఉండేటువంటి ఆ మీద నువ్వు విజయాన్ని సాధించుకున్నావు అని గమ్ముని కంగారు పడకూడదు గమ్ముని చలనానికి స్థాన చలనమైనా ఏ చలనమైనా కంగారు పడిపోకూడదు ఇప్పుడు సపోజ్ ఓ దోట ఉంటున్నారు కంగారు అక్కడ దో ఉంది కదా అని కంగారు దోటి వెళ్ళాలి అక్కడ అక్కడ ఇంకోటి వస్తుంది సో ఆచి చూచి అడుగు వేయాలి మా మా మిత్రుడు అతను అడివాడు సోచి సమచికర్ పావు అని పాట ఒకటి ఉంది ఎక్కడ ఎక్కడో ఉంది అడుగు ముందుకు వేసేపుడు సో సోచి సమచికర్ సో బుద్ధిపూతం ఎసే పాటం అడుగు వేస్తున్నావు కంప్లీట్లీ అండర్స్టాండింగ్ తో అడుగు వేయాలి సో స్థిరత్వం ఉండాలి దేనెందైనా స్థిర బుద్ధి స్థిరంగా ఉండాలి గంగా తీరే గంగాదాసహా యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉండకూడదు ఎక్కడికక్కడికి అలాగ చలన జలనంగా ఉండకూడదు స్థిరంగా ఉండాలి స్థిరంగా ధాన్యం ఇంకా వందిస్తున్నారు సాతి అంటే అతిష్ట ధాతువు నృట్వుతువు స్థా గతి నివృత్తవు అది ధాతువు లట్టేమో తిష్టతి అని ఉంటుంది లట్ స్థాస్యతి అని ఉంటుంది సో స్థిరీభూత భవిష్యతి అప్పుడు ఇంకో విశేషణం బుద్ధికి నిశ్చలా విక్షేపరూపచలవర్జిత సతీ నిశ్చల నిశ్చలా అన్నది బుద్ధికి విశేషణం అచలా అన్నది ఆత్మకి విశేషణం అచలా దోష్టు ఆత్మ నిశ్చల అంటే అన్ని నీళ్ళంటే తొలగిపోయినా సో వర్జిత అని అర్థం లేకుండా అయిపోయింది ఏమిటి లేకుండా అయిపోయింది చల విక్షేపము విక్షేపము అనే చలనము లేకుండా పోయింది మనస్సుకి మూడు లక్షణాలు ఉన్నాయి మనస్సు లయం జోగుతూ ఉంటారు నిద్రపో జోగుతూ ఉంటారు దాన్ని మనోలయము ఉంటారు మనస్సు లయమైపోతుంది కదా నిద్రలో లయమవుతుంది కదా అది తమో గుణమే మనస్సు ఏకాగ్రంగా ఫోకస్ టోటల్లీ ఫోకస్ దాన్ని తత్వగుణము ఉంటుంది మనసు ఇటు అటు అటు ఇటు తెగజంతులు వేస్తూ ఉంటుంది ఎక్కడ స్థిర ఉండదు కూర్చోలేడు అక్కడ ఇటువంటి ప్రచారం చేస్తూ ఉంటాడు చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు అటువంటి స్థితిలో ఏ ఒకప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు అలా ఉంటాడు దాన్ని విక్షేపము ఉంటుంది ఆ పదం చాలా స్థితి ఇక్కడ వెలంకున్న వారు విక్షేపహ ఉద్దేహ ఆత్మస్వరూప ప్రచ్యుతి బుద్ది తన మూలమైన ఆత్మ బుద్ధికి బుద్ధికి మూలం ఆత్మ ఆత్మ చైతన్యంలో కదలిక ది ది ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ సో స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ లో వచ్చినటువంటి చలనములకే బుద్ధి అని పేరు అది మా ఇండ్ థాట్ అనమాట థాట్ వే సో ఈ సపోజ్ మీకు వేవ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయనుకోండి అంటే అర్థము ఆ వాటర్ యొక్క లక్షణం మీకు తెలీదు ఆ వేవ్స్ లో పడిగొట్టుకుపోతూ ఉంటారు వేవ్స్ చల్లారాయనుకోండి వాట్ రిమైన్స్ ఈజ్ వాటర్ వేవ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఉన్నది వాటరే వేవ్స్ చల్లారినప్పుడు కూడా ఉన్నది వాటరే కానీ ఉన్నది వాటరు అని గుర్తించడానికి కొంచెం వేవ్స్ చల్లారాలి వేవ్స్ మరీ ఎక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు ఉన్నది వాటరే అనే సత్తి మీరు గుర్తించలేరు ఓకే దృష్టాంతం చూడండి సో అలాగా మేము గుర్తించగలం అని మీరు అడ్డు చెప్పకూడదు దృష్టాంతం అలాగ వెళ్తే సో మనస్సు విషయంలో మనస్సు మరీ చలనంతో ఉంటే విక్షేపం ఎక్కువగా ఉంటే ఆ మనస్సు యొక్క మూలంలో మీ స్వరూపం ఉన్నది ఈ విక్షేపము ఈ విక్షేపం ఏం చేస్తుందంటే కొన్ని కామనల్ని మీ ముందు ప్రవేశపెడుతుంది ఆ కామనలకు సంబంధించి ఒక వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది ఇదంతా నిత్యా దాంట్లో సత్యము రూపాయలో నయా కూడా లేదు వీడు కోరిక కోరతాడు ఏదో కోరుకుంటుంది ఒకరికి ఒక్కొక్క కోరిక అమెరికా వెళ్లాలని ఒకటి కోరుకుంటుంది కొడుకు పుట్టాలి అని ఇంకొకటి కోరుకుంటుంది మనవుడు పుట్టాలని ఇంకొకటి కోరుకుంటుంది మీకు తెలుసో తెలియదో నన్ను ఒక ఆయన కోరారు మాకు మనవరాలు పుట్టాలని కోరుకుంటే మీరు ఏదైనా సలహా మనవరాలని అందరూ మనవడు మనవడు అంటుండే ఆయనకు మనవరాలు ఏమిటండి ఈ తేడా ఏమిటంటే మా పెద్ద కొడుక్కి కొడుకులే రెండో కొడుకులే ఇంట్లో ఆడపడుచునేది లేకుండా అయిపోయిందండి కాబట్టి మా ఇంట్లో ఒక మనవరాలు పుట్టిస్తా మీరు హ్యూమన్ మైండ్ దాట్ నేను చెప్పాను బోలండి ఈశ్వరుడు ఏదో అనుగ్రహిస్తే దాన్ని కొడుకు పొట్టలేదని బోల పెట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుగ్రహాన్ని మీరు స్వీకరించి జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ మనవరాలే పుట్టొచ్చు రేపు పొద్దున్న యూ మే హ్యావ్ ఎ గ్రాండ్ డాటా వట్ ఈస్ ది ప్రాబ్లమ్ వై యూ ఎక్సైటెడ్ అయిపోతుంది వై యూ వాంట్ టు మేక్ డిసైడ్ అవుట్ ఆఫ్ ఇట్ వట్ ఈస్ దిస్ అంటే మీరు మానవ స్వభావం అలాగే ఉంటుంది విక్షేపం వివిధం క్షిప్యతే ఇది విక్షేప అనేక దిశలలో మనస్సు విసిరివేయబడుతూ ఉంటుంది అంటే స్వరూపం నుంచి జారిపోతుంది అటువంటి విక్షేపము రూపమైన చలనము ముఖ్యంగా భోగములో కామములకు సంబంధించిన చలనము అది లేదు నిశ్చల అప్పుడు అటువంటి బుద్ధి ఏమవుతుంది స్వస్థాస్యతి స్థిరంగా ఉంటుంది దేని ఎందుకు స్థిరంగా ఉంటుందో చెప్తున్నారు సమాధౌ